ఏమండి ఏ కోరిక లేకుండా బ్రతకడానికి వాడు ధీర పురుషుడై ఉండాలి ధైర్యం ఉండాలి దేవుణ్ణి ఆరాధిస్తాడు ఏమి కోరకుండా ఊరుకుంటాడు ధైర్యం ఉండద్దండి ధైర్యం ధీరుడై ఉండాలి ఈశ్వరుని ముందు ఆల్ ది టైం అలా బెకింగ్ బౌన్లో పెట్టుకుని ఉండక్కర్లేదు ధైర్యంగా ఉండాలి ఈశ్వరుని భక్తి భావంతో ప్రేమతోటి ఆరాధిస్తాను ఆత్మభావంతో ఆరాధిస్తాము అని మీ నియమిస్తే దట్ ఈజ్ ది బెటర్ అప్రోచ్ ధీరా దీడు ఏదో సంపదను ఏదో కామనతో అర్చిస్తున్నాడు అనుకోండి అన్ని కృపణ అని అంట ఎందుకంటే మీరు ఈ మూమెంట్ మీరు ఏదైనా కామన కలిగి ఉన్నారు అంటే మీరు దైన్యభావంతో నిలబడి ఉండాలి మీరు కామను ఉంది అంటే దీనభావం తప్పించుకోవట్లేదు రామనంటే దేనభావం కోరుకుందంటే అవండి విష్ణు అంతటి వాడు సో సాక్షాత్తు విష్ణువు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి బలిచక్రవర్తి చేయి కింద చేయి పెట్టి దానం తీసుకున్నాడని పోతన్న గారు వర్ణించారు సో ఆ చేయి క్రిందగుట నా చేయి మీదగుట అంటే ఏదో పోతన్న గారు పద్యం సో విష్ణువు కూడా నాకు ఇది కావాలి అన్నాడంటే తులకనైపోతుంది ఆ కృపణత్వం వచ్చేది కానీ అకామాహీరా ధీర పురుషుడు తర్వాత ధీర శబ్దానికి వివేకి ధియ్యం రాతి ఇది ధీర ధియం బుద్ధిని రాతి దదాతి యాటిట్యూడ్ మీకు చక్కటి జ్ఞానాన్ని ఇస్తుంది కనుక దాన్ని ధీర వివేకం అంటుంది నిజానికి ధీరుణ్ణి శ్రీకృష్ణుడు చాలా బాగా వర్ని డిఫైన్ చేశాడు ధీర ధీర కహ ధీరుడనగా ఎవరు అంటే రెండో అధ్యాయంలో వస్తుంది చాలా ముందే చెప్పాడు ఈ మాట యంధీనం యథయం చేత పురుషం పురుష సభ సభ సుఖం ధీరం సోమరు తత్వాలు సో ఈ సుఖ దుఃఖములనే ఉన్నాయే ఇవి ఎవరిని భయపెట్టవో సుఖం వస్తుందంటే ఓరకన్ టెన్షన్ దుఃఖం వస్తుందంటే మరో రకం టెన్షన్ ఇది టెన్షన్ అది టెన్షన్ సుఖంలో టెన్షన్ ఏమిటంటే టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ టెన్షన్ క్రియేట్ చేస్తారు దుఃఖంలో కూడా టెన్షన్ సో ఈ విధంగా మనము సుఖదులు రెండూ కూడా మనల్ని చాలా దఫెటింగ్ అని అంటారు చాలా ఒరుదుడుకులకి గురి చేస్తూ ఉంటాయి ఆ రకంగా ఎవడైతే సుఖ సమబుద్ధితో స్వీకరిస్తాడో ఉడుపుడుకులు టెన్షన్ లేకుండా ఉంటాడో అంటే సమత్వ బుద్ధి సుఖదుఖమును రొంగింటి ఎందుకు సమత్వ బుద్ధిని బ్యాలెన్స్డ్ రెస్పాన్స్ ని కలిగి ఉంటాడో వాడు ధీరుడు సుఖదుఖ సమం ధీరం వాడు ధీరుడు ఏమిటి ధీరుడు యొక్క ప్రయోజనం ఏమిటి అంటే సోమృతత్వాయ కల్పతే వాడు మోక్షమునతో అర్హుడు సమర్థుడు మోక్షాన్ని పొందేందుకు వాడే సమర్థుడవుతాడు అని సో మోక్షాన్ని పొందడా రెండు రకాలుగా వర్ణిస్తాడు జీవన్ ముక్తి మీరు మనిషి బ్రతికుండగా వాడు బంధ సంసార బంధం నుంచి విముక్తుడయ్యి అలా ఆనంద స్వరూపుడుగా ఆత్మజ్ఞానిగా మిగిలిపోతాడు ఇది జీవన్ ముక్తి సరే దేహం ఎప్పటికైనా పడిపోయితే జీవన్ముక్తుడయ్యేది కదా అని వాడి దేహం అలా నడి ఇంత ఉండదు కొంతమంది మేము ఇంతకాలం బతికే అంతకాలం బతికేమన్నా అది ఏదో గొప్పగా మీరు చెప్తారు నూట యాభై బతికే నూట వందల ఏళ్ళు బతికేమన్నా దట్ వి ఆల్ హియర్ సార్ assuming that he lived 200 years that is not a qualification pula ichobathakada qualification kalostu so ela bitike unnadi quality qualification outundi gaani quantity qualification alla outundi longevity is not desirable so, quality of life is desirable valke de ayyukunte timiraina thond anarogyal poti vaatukunte kashtamada undaledu undadamu proper unna samayanine ఆత్మజ్ఞానము ఈశ్వరారాధన వాటిల్లో సద్వినియోగం చేసుకోవచ్చు ఒక రూపకారం వస్తాయా ఇజ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ గానే సో లాంజివిటీ నాట్ అసలు లాంజివిటీ నేను ఎక్కువ కాలం బతకాలనే ప్రార్థనే చాలా అసందర్భమైన ప్రార్థన వై వై ఎనీబడి షుడ్ లీవ్ లాంగ్ బ్రహ్మజ్ఞానం ఎప్పుడూ అలా పడుతుంది బ్రహ్మజ్ఞానికి మరణము అంటే పండగ ఎందుకంటే ఇష్యూ అయిపోయింది మన ఇష్యూ ఇస్తారు రోజు భిక్ష చేస్తూ ఉండడం ఇచ్చేస్తూ ఉన్నాడు ఇచ్చేస్తూ ఉన్నాడు ఆల్దీస్ పారాసెర్నీలి అని ఏదో అంటారు చూడండి ఈ ఈ ఇష్యూ ఇస్ రిసాల్వ్ హ్యాపీ సో పండగ మరణం అంటే పండగ అధ్యతనే మహాత్ములు మరణించినప్పుడు పండగ చేస్తారు వృద్ధి చేసుకున్నాం అక్కడ కానీ సాధారణ కానీ లోకంలో వాల్యూ సిస్టమ్ కొంత గడపడవుతాం సో ఎందుకంటే కొంచెం వెళ్ళలేదన్నా ఇప్పుడు మహాత్ముని సంసారంలోకి వచ్చాడనుకోండి ఆ మహాత్ముని యొక్క సద్గుణ సంపద సంసారాలకైనా లభించాలి లేకపోతే ఈ సంసారాల యొక్క సంసార వాసంలో లభించాలి ఏదో ఆరు నెలలు వీరు ఉన్నట్టుగా కొంత కలిపి కనపడుతా సో ఇట్ నాట్ డిజైరబుల్ The longevity effort is not desirable, it's a wrong value, an undesirable value, so ఒక జీవన్ ముఖ్యం తర్వాత దేహ త్యాగం అయిపోయిన తర్వాత ఆత్మజ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి దేహ త్యాగం జరిగి సమానమే కదా బతుకుండడం కూడా ఇది జరిగి సమానమే అన్నారు అజ్ఞానికి ఆ తలపోటు వస్తుంది ఆత్మజ్ఞానికి కూడా వస్తుంది అంటే ఈ ఆత్మజ్ఞానం ఏమిటి మీరు ఘనకార్యం అంటే జీవించి ఉన్నంతకాలం మరణించిన తర్వాత మళ్లీ జన్మ ఉండదు పునర్జన్మం ఉండదు ఈ పునర్జన్మ ఉండదు అనేది ఇదే అది కరాలదిగా చెప్తూ ఉంటాం ఆత్మజ్ఞానం జీవనముక్తులు సంసారం నుంచి లిబరేట్ అయిపోతాడు అని చెప్పి ది మెయిన్ పాయింట్ పునర్జన్మ ఉండదు అని కూడా వెనకాల తోకాగా చెప్తూ ఉంటాను ఆ మాటే చెప్తున్నాను సో శుక్రం అతి శుక్రం అంటే పురుష దేహంలో బీజరూపంగా ఉండడం ఆ తర్వాత తల్లి గర్భంలోకి ప్రయాణం చేస్తారు సో ముందు పురుషుని పంచాగ్ని విద్య ఏదంతా మీకు చెప్పాను కదా ముందు పురుషులు దేహంలో బీజ రూపంగా ప్రవేశించి ఆ తర్వాత స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు సో ఈ శుక్ర స్థితిని అంటే బీజ స్థితిని పురుష దేహంలో బీజస్థితిని మీరు దాటివేస్తారు అంటే తిరిగి జన్మ పొందడు అర్థం అదే అంటున్నారు శుక్రం బీజం ఎదేతత్ ప్రసిద్ధం శరీరోపాదాన కారణము అతివర్తీ అతిగచ్చంతి వారు శుక్రం అతి వర్తంతి అతిగచ్చంతి శుక్రమును అతిక్రమిస్తారు దాటి వేస్తారు శుక్రము అంటే నిరుబీజం సో ఈ నిర్బీజము అంటే ఏదే తత్ ప్రసిద్ధం శరీర ఉపాదాన కారణం చూడండి ఇప్పుడు నెక్లెస్ ఉంది నెక్లెస్కి ఉపాధాన కారణమేమి అంటే యు హో బ్యాక్ ఈ నెక్లెస్ పుట్టడానికి ముందు వాటివలసి అంటే మూసలో నెక్లెస్ మూసలో కరిగిన బంగారం పోసారు సో కరిగిన బంగారం దీనికి కారణము ఓకే యు గో ఫర్దర్ బ్యాక్ అంటే బంగారపు ముద్ద కరిగించి పోసారు కాబట్టి బంగారపు ముద్ద దీనికి కారణము అలాగా యు గో బ్యాక్ అండ్ అవైల్ విత్ రా మెటీరియల్ ఉపాదాన కారణం అంటే రా మెటీరియల్ ద బిగినింగ్ స్టార్టింగ్ రా మెటీరియల్ అలాగే ఈ మానవుడు ఉన్నాడు ఈ మానవుడి యొక్క ఉపాదాన కారణం ఏమి అని ఆలోచిస్తే వీడు శిశువుగా జన్మించాడు కదా ఇప్పుడు డెబ్భై కేజీలో ఎనభై కేజీలో బరువున్నా వీడు ఉపాదాన కారణం పుట్టినప్పుడు ఉన్న వన్ కేజీ అయితే యూ హెడ్ టు గో బ్యాక్ యూ హుడ్ నాట్ స్టాప్ ద్యాట్ సో ఇఫ్ యూ గో బ్యాక్ యూ ఎండ ఇన్ ఇన్ ది బాడీ ఆఫ్ ది మేడ్ దాన్ని నిర్దీయం వీడు అక్కడ ఒక కణరూపంగా ఉన్నాడు సో అది ఉపాదాన కాదు శరీరోపాదాన కాదండి అది వివాదిస్తాడు శుక్రం సో ఈ శుక్రభావాన్ని వీడు అతి గచ్చాతి వర్తండి అతి గచ్చంది వీడు దయచేస్తారు అంటే పరబ్రహ్మస్వరూపులైపోతారు ఇంకా మళ్ళీ జన్మ అనేది లేదు జన్మ అజ్ఞానం చేతనే వస్తుంది ఆత్మజ్ఞానికి జన్మ లేదు పునర్జన్మ లేదు అని అభిస్తారు తరచుగా చెప్పి మాట ఇదే అలా కరాలదిగా దాన్ని కూడా ఆ మోక్షఫలాన్ని వర్ణించే సందర్భంగా ఇట్ పార్ట్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది మోక్షం తర్వాత ఎవరు మీరు అంటే ధీరా ధీమంత పునర్యోనిం ప్రసర్పతి నవచి రతింకరోతి ఇది శృతే సో ఈ ధీరులు ధీమంతులు వీళ్ళు అతి గచ్చంతి అంటే జన్మ శుక్రమును అతిక్రమించదరు దాటివేసదరు అంటే పునః యోని అప్రసత్త యోని అంటే జన్మ తిరిగి జన్మను పొందరు ఈ జన్మ మళ్ళీ పెరగడం జీవనయాత్ర మళ్ళీ కొన్ని కర్మలను చేయడం ఈ ఈ కర్మఫలాలను అనుభవించడం కోసం మళ్ళీ ఇంకో జన్మ సో ఇది యా సో దీంట్లో వాళ్ళు పాడారు ఈ జనన మరణ చక్రంలో వాళ్ళు పాడారు ఎందుకంటే పునర్జన్మ కారణం అజ్ఞానం ఆ అజ్ఞానము వాట్ ఈజ్ ది నేను అలవసారి చెప్తాను ప్రస్తుతానికి ఇలా అన్నాము ఈ అజ్ఞానము అత్యంతము నష్టమైనది కనుక నాశనము చేయబడినది కనుక జ్ఞానము చేత పునర్జన్మ లేదు సో ఆత్మజ్ఞానికి పునర్జన్మ లేదు దానికి దృష్టాంతం ఆయన శిల్పింగ్ కోర్టు చేస్తున్నాడు వచ్చి రతి ఇంక రోతి ఇది శృతే రతి అంటే ప్రేమ కామన సో చూడండి నేను చాలా సార్లు మీకు మనవి చేశాను సో మళ్లీ మీరు గుర్తు చేస్తా మనిషి కోరిక ఒక కామన స్ట్రాంగ్ డిజైర్ కలిగి ఉన్నాడు అనుకోండి ఇట్ ఈజ్ లైక్ యూ ఆర్ సెండింగ్ ఎన్ యారో ఇంటిది ఇంటి ది హోమ్ సమష్టి సమష్టిలోకి ఒక యాను మీరు విడిచిపెడుతుంది సో ఇట్ విల్ బూమ్ ర్యాంక్ ఇట్ విల్ కమ్ బ్యాక్ కాబట్టి ఎప్పుడు కూడా కామనలు లేకుండా ఉండడం మంచిది కామనలు పెట్టుకోవటం అది తెలివైన పద్ధతి కాదు ఎందుకంటే మీకు సపోజ్ పది కామన్లు ఉన్నాయనుకోండి వాటి పర్సంటేజ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడూ తక్కువ ఉంది రెండో మూడో ఫుల్ఫిల్ అవుతాయి మిగతా ఫుల్ఫిల్ కావచ్చు ఫుల్ఫిల్ అయినప్పుడు ఉండే సుఖానుభూతి కంటే ఫుల్ఫిల్ కానప్పుడు ఉండే దుఃఖానుభూతి అలా పెరిగిపోతూ అందువల్ల ఎక్కువ కామనులు ఉన్నవాడు ఎక్కువ దుఃఖాన్ని అనుభవస్తుంది ఎక్కువ టెన్షన్ అనుభవించబట్టి ఏ కామనులు లేకుండా ఉన్నాడు అనుకోండి వాడు ప్రశాంతంగా వికరిస్తూ వాడికి గుమన్ ది హోల్ అలా చాలా సహజంగా హోర్లో కలిసిపోయింది ఈ కామనా వాడు ఉన్నాడే హీ కెనాట్ మిక్స్ ఉంది హోల్ జస్ట్ మెయింటైన్ హిజ్ సెపరేట్ ఐడెంటిటీ సో గొర్రెలో మందలాగా కలిసిపోలేండి మీరు నాకు గుర్రెల మందలో గొర్రె కలిసిపోతుంది అలా సమష్టిలో కలిసిపోలేండి హీ హ్యాస్ టు మెయింటైన్ హిజ్ సెపరేట్ అంటే So the desire is the mechanism by which he tries to maintain his separation. He wants to maintain his ego by desiring a thing and by fulfilling that thing. So this is human nature. The, the question is, I am not going to talk about Vivekananda, I am not going to talk about philosophy in Bodhiji Praya, I am just going to talk about it. Anyway, so, కామన్ డిజైర్ కనుక మీరు ప్రసరింపజేస్తే ఈ థ్రో అవుట్ రే ఆఫ్ డిజైర్ రసిమ్ అది ఏం చేస్తుందంటే ఫుల్ఫిల్ అయ్యిందంటే మీరు అదృష్టం అవుతుంది అక్కడితో అది వదిలింది కానీ ఆ వాసన ఇంకొక రతిని ఇంకొక కామన్ అని చేస్తుంది పోను ఆ విషయాలు వచ్చి అది ఫుల్ఫిల్ అయింది పోనీ ఒక కోరికి ఫుల్ఫిల్ అయింది మంచిది కానీ ఫుల్ఫిల్ కాలేదనుకోండి మీరు దానికోసం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సింది కాబట్టి కామనా అన్నది అది జన్మనిస్తుంది అది మర్చిపోక మన సమాజంలో గుడ్ వాల్యూస్ అన్ని క్రమంగా తగ్గిపోయాయి ఎందుకంటే గీత ఉపనిషత్తులు ఇవి వెనక్కి వెళ్ళిపోయి ఏవేవో సకామ కర్మలు బాగా ముందుకొచ్చేస్తున్నాయి సమాజంలో వాతావరణం అలా ఉంది సో అంచేతనే మహాత్ములు కూడా దాన్ని ఎంకరేజ్ చేసుకున్నారా అన్నట్టుగా వాతావరణం తయారైంది సో కామనలు వద్దు అని చెప్పేటువంటి సందర్భాలు చాలా తక్కువగా కలపడ అలా ఎవరు చెప్పట్లేదేమో అనిపిస్తుంది ఎవరో నాలాంటి కొట్లేదు ఇట్స్ యూ అన్ఫార్చునేట్ టీచర్స్ సార్ లెఫ్ట్ అవుట్ డిస్ పైన్ దనాల ఎవళ్ళు చేయట్లేదు ఎందుకంటే ఇది తలకొండ వ్యాపారం దీంట్లో శ్రమ ఎక్కువ తపస్సుది తపస్సు చేయాలి దీంట్లో ఫలాపేక్ష లేకుండానే చేయాలి నాకేవిటనుకుంటే ఆ క్షణమే వాడు చేయలేడు ఎనర్జీ అంతా కూడా కుప్పకుడు నాకేవిట లాభం అనుకున్నాడంటే ఇంకేం చేస్తుందండి ఇక్కడ ప్రశ్న వేసుకున్నాడంటే అలా నిలబడి మనిషి అక్కడ పోగూడకదా ఇంకా నిలబడి ఉండడానికి ఎనర్జీ ఉండదండి నిష్కామంగా చేసి మాత్రమే చేయగలుగుతుంది ఎనీవే సో నపున వచ్చి ద్రఫీం కదోటి ఈ ఆత్మజ్ఞానం వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేని ఎందు రతిని తిరిగి చేయడు ఎందుకంటే వీడు రతిని రతి అంటే ప్రేమ అను కామన కామనని చేశాడు అంటే ఇట్ విల్ బ్రింగ్ హిమ్ బ్యాక్ ఫర్ మన్మోర్ జన్మ ఇంకా ఆత్మజ్ఞానేది కాబట్టి ఆత్మస్వరూపాన్ని వాడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఇంకా అక్కడతోటి రతి ఆఖరు ఈ రూపు డిజైర్ అని సో ఈ ఆత్మజ్ఞాని యొక్క లక్షణం తెలుసుకుంటే ఉపయోగం ఏంటి అంటే మనం ఆ స్థాయికి చేరుకునేటువంటి ఎఫర్ట్ చేయొచ్చు అందుకోసం సో తిరిగి దేని ఎందు కోరికను కలిగి ఉంది అలా ఉండాలి కానీ మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఎవరైనా మనిషి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకోండి ఈ ఏటా తమ్ముడు వచ్చి అన్న అన్నాయా చచ్చిపోయి నీకు ఏదైనా తమ్ముడు అడుగుతాడు మేనత్తో వచ్చి ఏ రాబాబు చదికోవడానికి సిద్ధంగా ఉన్నావు నీకు ఏదైనా కోరుకుందా ఇది కదా కనుక్కోండరా వాడికి ఏదైనా కోరుకుందేమో ఏ వాళ్ళైనా చూడాలనే కోరుకుందేమో ఒక ఈ విధంగా ఈ నొక్కులు ఈ సమ్మ నొక్కులను ఏదో తర్వాత సరే క్రియేట్స్ ఏ వెరీ వెరీ రాంగ్ వాల్యూస్ అరౌండ్ ది డైన్ అంటే వాడు వాడు ఎప్పుడు జీవితంలో భగవద్గీత మొహం చూసిన వాడు కాదు దిఫార్ హీ హీ కన్ఫర్మ్స్ టు దిస్ వాల్యూ సిస్టమ్ ఇట్ ఈజ్ ఏ వెరీ వెరీ డిస్ట్రిటబుల్ అడ్సైరబుల్ సిచ్యువేషన్ నాట్ డిసైరబుల్ కాబట్టి కనీసం మరణ సమయంలోనైనా నిష్కామంగా ఉండాలి ఏదో స్వామి చెప్పినట్టు బ్రాహ్మీ యశా బ్రాహ్మీ స్థితి స్పార్థ సో తిత్వాస్యా ఉంతకాలేటు బ్రహ్మ నిర్మాణం చెప్పిపోయే ముందేనా ఆ బ్రాహ్మీ స్థితి అంటే యు ఆర్ వన్ విత్ ది హోల్ యు ఆర్ ఎన్ హార్మోనీ విత్ ది హోల్ యు ఆర్ వన్ విత్ ది హోల్ ఆల్ అకౌంట్స్ సెటిల్ నో డిజైర్ మరణ సమయంలో జీవితా పని చేయాలి మరణ సమయంలో రమ్మంటే రాదు మరణ సమయంలో వస్తున్న ఇష్యూస్ అన్ని అకౌంట్స్ సెటిల్ కాకుండా ఎలా వస్తుంది రాదు ఇప్పుడు కొంతమంది ప్రయాణం చేస్తారు లాస్ట్ మినిట్ దాకా సర్దుకుంటూనే ఉంటారు Context, too many issues and too much tension and too many desires and too many uh, commitments and too many contacts. So, there is no simplicity in approach. So, last minute that, you uh, have to go to the same time, the same time, the same time, the same time. So, you know, Mumbai, you know, you know, you are a great person. టూ మెనీ షూప్స్ అనే అన్సెటిల్డ్ అకౌంట్స్ ఉంటుంది అది ఆ రకంగా మరణ సమయాన్ని ఆ విధంగా తయారు చేసుకుంటారు టూ మెనీ అన్సెటిల్డ్ అకౌంట్స్ కూతుళ్లతో కొడుకులతో అల్లుళ్లతో కోడాళ్లతో మనవాళ్లతో ఎవరితోటి దేనితోటి అకౌంట్స్ సెట్లు కావు ఈ సంవసారపు అకౌంట్స్ సెటిల్ అవుతాయండి సముద్రపు అలరాగిపోతాయేమో కానీ ఈ అకౌంట్స్ సెటిల్ ఒకదాని తర్వాత ఒకటి సెటిల్ చేద్దామంటే అకౌంట్స్ సెట్లు కావు వీటన్నింటినీ ఒకే ఒక శరాఘాతంతో సెటిల్ చేసి అరవయ్యారు కానీ వైరాగ్య విషయతో ఒకే ఒక పద్ధతిలో ఒక్క దెబ్బతో సెటిల్ చేయాలి కానీ ఈ పిసరంత పెసరంత దెబ్బతో సెటిల్ అయ్యి ఏం కావు సో నప్పుడు రతింగ్ కరో నోమోర్ అనే స్థితికి ఆ తీరుకుంటాడు అంతైతేనే వారికి జన్మలేదు ఎందుకంటే రతి లేదు కనుక జన్మ లేదు ఆ పాయింట్ని నెక్స్ట్ మంత్రంలో ప్రతిపాదిస్తున్నాడు కనెక్షన్ అలా వస్తుంది భాష్యకారులు అంతా చూడండి అత సంపూజయేత్ నిత్యభిప్రాయ కాబట్టి ఆత్మజ్ఞాని పూజించండి అని అభిప్రాయం ఆయనకి పునర్జన్మ ఆయనకి లేదు ఎందుకంటే ఆత్మజ్ఞాని సంగమం చేసినట్లయితే కల్పవృక్షం లాంటి వాడని మనం కదా కల్పవృక్షం కిందకి వెళ్ళి మీరు ఏమి కో అదిస్తుంది వ్యం కామం కామయ్యతే ఏమీ కోరలేదనుకోండి మోక్షం ఇస్తుంది ఏదైనా కోరారనుకోండి ఆ కోరింది తల్లి దగ్గరికి వెళ్ళి చెప్ప చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్ అని విసిగించారనుకోండి చాక్లెట్ మొహాన్ని బాధ్యమనుకుంటుంది మీరు కామగా ఉన్నారనుకోండి పిలిచి కడుపు నుండి భోజనం పెట్టుకుంటు కాబట్టి కల్పవృక్షం ఎప్పుడో కల్పవృక్షం కాబట్టి బుతి కామహ ఆ కామ అని ప్రసంగం కామలకి సంబంధించిన ప్రసంగం వచ్చింది కనుక ఆ కామల మీద ఒక ఒక విశ్లేషణ సర్వ నము సామాన్య కామయే మన్యమాన సమభి జాయతే త్రత పర్యాప్తకామత్మనస్సు ే ప్రీయ కామా సో అహ దీనికి అవతారిక పూర్ణయాశం ముముక్ో కామత్యాగ ప్రధానం సాధనమితి ఏతద్దర్శయతి క్షు వడు చేయదగిన ప్రధానమైన సాధన ముఖ్యమైన సాధన ప్రాణాయామం కాదు సూపర్ కాన్షియస్ స్టేట్ ట్రాన్స్ అవన్నీ ఉన్నాయి అవేమీ కాదు అవన్నీ తర్వాత మంచిదే వెతుకుండి విలువ వాటి ముఖ్యమైన సాధన ఏమిటంటే కామత్యాగ సో కామనా త్యాగమే ప్రధానమైనటువంటి సాధన ఎందుకంటే మీరు ఆత్మజ్ఞానాన్ని పొందగోడుతున్నారు మోక్షము అంటే ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానం అంటే ఏమిటి ఆత్మపూర్ణము అని తెలుసుకుంటారు మీరు కామనని చేసిన ప్రతిసారి ఆత్మపూర్ణము అనే సత్యాన్ని మీరు దాన్ని చిన్నాభిన్నం చేసి మీరు కామన చేస్తున్నారు కాబట్టి మీరు కామన చేసిన ప్రతి సందర్భంలోనూ ఆత్మపూర్ణము అనే సత్యము మరింత మరుగును పడిపోతూ ఉంటారు దాన్ని మరో లేరుతో ఉంటారు కాబట్టి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది కాబట్టి ఆత్మజ్ఞానము కలగాలి అంటే కామనా త్యాగమే ప్రధానమైన సాధనము అయితే మహాత్ములు ఎలా చెప్తారంటే కొంచెం కరుణతోటి ఇప్పుడు మహాత్ముల్లో కూడా చెప్పే సందర్భం ఎలా ఉంటుందంటే ఆడియన్స్ని బట్టి కూడా చెప్పాల్సి ఉంటుంది కదా సో ఇప్పుడు పద్దేళ్ళ కోరునాడు ఉన్నాడనుకోండి బీటతో బిఎస్ ఎంఎస్ అవుతున్నాడు అనుకోండి వారికి కామనాత్యాగం చెప్పకూడదు ఎందుకంటే ఇట్ జస్ట్ డజంట్ వర్క్ ఇన్ హిస్ కేసు ఏదో శుతమహర్షి వారి వారికి వర్క్అవుట్ అవుతుంది ఆ రకమైన వైరాగ్య బ్రహ్మచారికి వర్కౌట్ అవ్వచ్చు కానీ సంసారంలో ఉన్నవాడిగా చెప్పకూడదు వారికి ఏం చెప్పాలంటే కామనులని పరిమితం చేసుకోరని ఆయన అని చెప్పాలి పరిమితంగా తిగట్టుకో ఇంద్రియములను మనస్సును విషయంలో పెట్టుకో మీ స్వంతం కోసం కామనుల సేవ చేసేటువంటి విధంగా కామనల్ని పెంచుకో అనే ఆ విధంగా మొత్తానికి అన్ని కామనల్ని విడిచిపెట్టమని కాకుండా కామనల్ని నీ స్వంతానికి తగ్గించుకో పరోపకాలముకి సంబంధించినటువంటి అభివృద్ధి నేర్చుకో అలాగా స్లోగా ఇంట్రడ్యూస్ చేయాలి వెరాజ్ ఒక స్థాయికి చెందినటువంటి ఆడియన్స్ ఉందనుకోండి ఉండబదలు కొట్టినట్టు కదా సో ఇక్కడ మనం ఉండతో అలాగే ఉంటుంది నాకు క్వచిత్ర తీరు కామనా త్యాగమే శ్రీకృష్ణుడు అలాగే మాట్లాడుతుంది ఆయన నిర్మోహమాతంగా మాట్లాడు ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగత సో సర్వాన్నో విశేషణం వేశాడు ప్రాణో విశేషణం వేశాడు సర్వాన్ కామాన్ అన్ని కామనలను అన్ని సకల కామనలను ప్రజహాతి ప్రకర్షణ జాతి పూర్తిగా విడుతుంది మళ్ళీ రెసిడ్యూల్ సో వదిలిపెట్టడం అంటే ఇప్పుడు పూర్తిగా వదిలిపెట్టారు సగం సగం వదిలిపెట్టడం కాదు నా ఘర కాన సో అమరాజ్ త్యాగం చాలా చాలా ప్రధానమైన విషయం కనుక ముక్షువుకి కామ త్యా కానీ కొంతమంది మహాత్ములు ఏం చేస్తారంటే ఆడియన్స్ మీద ఉండే కరుణతోటి ఒక ప్రేమతోటి డైర్యూ తీసుకొస్తారు అయితే ఇంకొక సమస్య నేను గమనించింది ఈ మహాత్ములు ఈ సోకాల్డ్ మహాత్మాస్ ఆల్సో దే గట్ కాటప్ సెట్ ఆఫ్ డిజైన్స్ కొంచెం కంఫర్ట్ లగ్జరీస్కి కంఫర్ట్స్లోనూ కాటప్ అవుతుంది ఎందుకంటే ఈ కంఫర్ట్స్ లగ్జరీస్ ఎలా ఉంటాయంటే అవి దే టర్నింగ్ రిజల్ట్స్ ఇంటి నెసెసిటీస్ సపోజ్ ఓ కార్ మెయింటైన్ చేశారనుకోండి ఆరు మాసాలు ఇంకా తర్వాత కారు లేకుండా ఉండొచ్చు కారు లేకుండా కూడా జీవించవచ్చు అని ఆలోచన రావడం కూడా కష్టమైపోతుంది సో ఆ రకంగా అది గృహస్థులకి శోభనిస్తాయి కానీ మహాత్ముడికి ఏం శోభ మహాత్ముడికి శోభన ఉంది దాంట్లో శోభన సో బట్ వాట్ హ్యాపన్స్ మహాత్ముడు సపోజ్ హీ మెయింటైన్స్ సెటప్ తను ఒక పెద్ద ఖరీదైన సెటప్ మెయింటైన్ చేస్తారు ఖరీదైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఖరీదైన భోజనం చేస్తాడు ఖరీదైన వస్త్రాలను ధరిస్తాడు ఖరీదైన కారులలో ప్రయాణం చేస్తాడు ఖరీదైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఇప్పుడు ఇలాగంటే ఉపన్యాసం చెప్పమంటే కొంచెం ఇబ్బంది అవుతుంది వైరాగ్యం మాట మాట్లాడాలంటే లేని మాట మాట్లాడాలంటే కొంచెం అదే కాన్ఫ్లెక్ట్ చేస్తారు సో అంచేతలు చేస్తారంటే బాగా డైల్యూట్ చేసేసి కొద్దిగా గొప్ప కామనల్ని కూడా మనం కలిగి ఉండొచ్చు అని వీళ్ళు వెళ్తే దిల్పే పాఠం పిలుస్తారు ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ చేసుకున్నాను ఉపన్యాసానికి రమ్మని కంపెనీలో వాళ్ళు వాళ్ళు పిలుస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో కంపెనీ ఉంటుంది ఆ కంపెనీలో థర్టీ ఫస్ట్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు ఐకిదే లెక్చర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ మాత్రమే అనుకోండి ఎగ్జిక్యూటివ్ వర్కౌట్ అది నాకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట అంచేత నేను అక్కడికి వెళ్ళేప్పుడు పూర్తిగా ప్లేట్ ఫెల్ అయింది ఈ అసలు ప్రసంగం ఏం అసలు ఈ టాపిక్లోకి రాను అక్కడ ఏం చేస్తానంటే సో స్వకర్మాను కామనల్ని తగ్గించుకుంటా జీవితంలో కొంచెం వాల్యూస్ తెచ్చుకోవటం మన కోరికలను మనం తీర్చుకుంటాం మన ధనాన్ని మనం సంపాదించుకుంటాం మన భోగాల్ని మనం అనుభవిస్తూ అట్ టైం మనం పరోపకారము సేవ తర్వాత ఆ విధంగా ఏవో కొంత జనరల్గా ఉపయోగపడి వాళ్ళకి వర్కింగ్ చే వాళ్ళకి చెప్పేసి లేదండి సో దట్ దట్ ఈస్ బట్ మనం చేసేది ఏమంటే కామనాథ్ చేక దాని విషయంలో కనుక కాంప్రమైజ్ అయిపోతే అది ఇట్ విల్ క్యాచ్ అప్ విత్ యూ వెరీ ఫ్యాన్ అండి సో ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలని వాటిని అసలు భావన చేయటం కూడా కష్టమవుతుంది సో ముముక్షనకు మోక్షకామునకు ఇంకా మోక్షము అంటే ఇంకా సంసారానికి అది పూర్తి తలజిందులది మోక్షకామన గలవాడు సమస్త కామనలన్నీ కూడా త్యాగేసి కూర్చున్నాడు అది ప్రధానమైన సాధన సో వన్ హ్యాస్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్ స్లోగా వ్యూ హ్యావ్ టు డిస్మ్యాంట్ కేర్ఫుల్లీ ఫైబర్ ఆఫ్ దర్ ఫైబర్ థ్రెడ్ ఆఫ్ దర్ థ్రెడ్ ద హ్యూజ్ స్ట్రక్చర్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ డిజైన్స్ ఏదైతే మనం కట్టి పెట్టి కూర్చున్నామో వన్ ఆఫ్ ద రదర్ వన్ ఆఫ్ ద రదర్ వన్ ఆఫ్ దన్నింటినీ డిస్కౌంటే చేస్తాం దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లేకపోతే ఇంకేవన్నీ పైఫై పూర్తి ఓకే మంత్రం చూడండి ఈ మంత్రంలో ప్రతిపాదించేది ఏమిటంటే ఆత్మజ్ఞుడు ఆత్మజ్ఞాని ప్రసంగం ఇది కాంటెక్స్ ఆఫ్ కామనాఫ్ ఆత్మజ్ఞాని ప్రసంగం ఇది భగవద్గీతలో చాలా విస్తారంగా ఉంటుంది నేను చెప్తాను అదంతా కూడా కానీ ఎన్ని పడుతుందో నేను చెప్పలేను కానీ చెప్పడం అయితే చెప్తాను నాకు నేను ఐఎమ్ వెరీ ఆక్టివిస్టిక్ గైడ్ మొత్తం భగవద్గీత చెప్తాను మొత్తం బ్రహ్మసూత్రం చెప్తాను నా అలాగే అంటూ మరి అయిన అవుతుంది ఈశ్వర్ని కృత సో ఆత్మజ్ఞ పర్యాప్త కామ దట్ ఈస్ ది టాపిక్ ఆత్మజ్ఞాని పర్యాప్త కామ అంటే పర్యాప్త అంటే అలం అలం బుద్ధి వచ్చేస్తుంది ఎనర్ఫీసోమో అనే అంటే న్యాచురల్ అడ్జస్ట్ ఉంటాయి ఇప్పుడు అడ్జస్ట్ ఉంటాయి సో హీస్ జస్ట్ లిమిటెడ్ టు ది బయలాజికల్ అడ్జస్ట్ బయలాజికల్ అడ్జస్ట్ అంటే ఏదో ఒకటి కాఫీ తాగడం లేకపోతే బోయిలింగ్ చేయడము తలపూటొస్తే ట్యాబ్లెట్లు వేసుకోవడం లేదంటే బయలాజికల్ అడ్జస్ట్ ఏవైతే ఉంటాయో టు దట్ ఎక్స్టెంట్ హీస్ నో మోర్ బైండింగ్ డిజైన్ సో అది ఆఫీ ఇప్పుడు యహ కామాన్ కామయ్య మన్యమాన ఈ కామన ఉంది ఈ కామన సిద్ధిస్తే నాకేదో ఉరుగుతుంది నాకేదో అద్భుతమైన సుఖానుభూతి కలుగుతుంది అని వీడు తలకొస్తాడు అలా తలపో తలపో ఏవో కామన్ అని కోరుతూ ఉంటారు సో శంకర్లు కూడా చెప్పబోతున్నారు మన్యమాన అంటే దాని గురించి అలా ఆలోచిస్తూ ఇది చాలా సైకాలజీ మీకు నేను ఓసారి న్యూయార్క్ టైమ్స్ నేను న్యూయార్క్ టైమ్స్ చదువుతూ ఉంటాను అక్కడ ఇండియాలో ఉండగా పేపర్ ఏం చదవను అక్కడ ఉన్నప్పుడు న్యూయార్క్ టైమ్స్ పేపర్ చదువుతూ ఉంటాను ఎందుకంటే నా చేతిలోకి వచ్చి పడుతూ ఉంటుంది చూస్తూ నాకు కొంచెం ఇంట్రెస్ట్ సో నేను పేజ్ ఓపెన్ చేశాను ఎయిర్ టైమ్స్ అంటే చాలా పెద్దదిగా ఉంటుంది సో థర్టీ పేజెస్ ఉంటుంది ఫస్ట్ సెక్షన్ సెక్షన్ ఏ ఇచ్చాం ఫ్రీస్ థర్టీ పేజెస్ సో ఓపెన్ చేస్తాం ఓపెన్ చేస్తే సో శాక్స్ యావెన్యూ ఫిఫ్త్ స్ట్రీట్ పెద్ద ఎదురు అక్కడ అన్నీ మంచి ఖరీదైనట్టు ఉంటే వస్తుంది ఉంటాయి సెక్స్ శాక్స్ యావెన్యూ అని ఇదో అయిపో సరే సార్ మీరు మళ్ళీ పేజీ మళ్ళీ శాక్స్ యావెన్యూ మళ్ళీ ఇట్లోకి పేజీ దాటి పేజీలోకి మళ్ళీ ఎందుకు వేస్తున్నాడా అని అనుకున్నా సరిపోయి సరే రుద్ది పెట్టేస్తా మళ్ళీ ఇంకో రెండు పేజీ మళ్ళీ శాక్స్ అవన్నీ అనగా వాట్ కుడ్ బి ది రీజన్ ఫర్ ఎందుకంటే వన్ పేజ్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇట్ విల్ కాస్ట్ యూ హండ్రెడ్ డాలర్స్ ఆర్ ఈవెన్ మేబీ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ ఇట్స్ నాట్ ఈజీ స్పెండింగ్ దట్ మచ్ ఎక్స్ట్రా మనీ ది సేమ్ ఇష్యూ అది ఒక పొద్దున్న ఆరు గంటలకి రిలీజ్ అవుతుంది సాయంకాలం నాలుగు అయ్యేప్పటికి ఇంకా దానికి వర్త్లస్ అయిపోతుంది వాడు అన్ని థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తున్నాడు వట్ ఈస్ దిస్ అయితే మా ఆశ్రమంలో పాఠం చదివడానికి వచ్చే విద్యార్థుల్లో ఈ అడ్వర్టైజ్మెంట్ పండిట్స్ కొంతమంది అన్నారు వాళ్ళు మేడిసన్ యావెన్యూలో పనిచేస్తున్నారు కొన హ్యాటర్లో వాళ్ళ క్లాసులకు వస్తూ ఉంటారు నేను వాళ్ళని అడిగాను వాట్ ఇది రీజన్ ఫ్రీ నరు అన్నారు మనిషి ఒక ఆర్టికల్ మీద వాడికి అభిమానం కలిగినప్పుడు అది దట్ హ్యాస్ టు బి రిపీటెడ్ అండ్ ఈ షుడ్ బి ఇంప్లాంటెడ్ ఇన్ హిస్ మైండ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఆఫ్ థాట్ ఒక్కసారి చూశాడు అనుకోండి సపోజ్ మీరు ఒక కార్ అడ్వర్టైజ్మెంట్ ఏ స్టీమ్ కార్ అడ్వర్టైజ్మెంట్ చూశాడు అనుకోండి ఓ ఎస్టీ అనే కార్ ఏదో మనకున్న కార్ కంటే ఇది కొంచెం బాగుందా అని అనిపిస్తుంది మళ్ళీ కేజీ తిక్కేస్తారు ఇవి వర్గడే బాగుంది కానీ హీ వాంట్స్ యూ టు థింక్ అబౌట్ ఇట్ ఎంజ్ మళ్ళీ ఈవేళ ఎస్టీని చూసి మళ్ళీ నాలుగు తర్వాత మళ్ళీ ఇంకోసారి చూశారనుకోండి ఇట్ మే నాట్ వర్క్ అందుకోసం వాళ్ళు ఇవన్నీ కూడా సైకాలజీ అంతా స్టడీ చేసి యూ అడ్వర్టైజ్ ఇన్ ది సేమ్ ఇష్యూ కంటిన్యూస్లీ ఫోర్ ఫైవ్ డిఫరెంట్ ఏరియాస్ సో దాట్ by the time he beats the entire mustafa a thought stream is established and that will persist paper parash velipotadu office veltho untadu esteem ane adani manasulo vaadu unna karu kante esteem ane karu munchidi ane feeling nastu finally that will settle down as a desire ఇది దిస్ ఈస్ ది డిజైర్ మెకానిజం ఈ గురువులో పడాలి అంటే అయితే కామాన్య కామ అయితే మన్యమానహన్యమాన దాన్ని అలా మననం చేయాలి అలా మననం చేయాలి మీరు ఆలోచించండి మీరు ఏదైనా ఒక కామన మీ అనుభవంలో ఒక కామనం తీసుకుని ముప్పించబోతుంది వెదర్ వర్క్స్ లైక్ ఓసారి అలా అలా మర్చిపోయారు అనుకోండి ఇంకా కామనే కాదు అలా మననం చేసుకోండి మననం చేస్తే మన్యమాన కామయతే సహామీ జాయతే తత్ర ఈ కామన ప్రవాహం ఇక్కడతో తాగదు ఈ జన్మతో అవధిది తత్ర జాయతే ఆ కామన యొక్క లక్షణాన్ని బట్టి ఆయా జన్మలని వీడు పొందక తప్పదు ఒకటికి మాంసాహారం చాలా ప్రీతి ఎక్కువ కొంతమంది అలా ఉంటారు చికెన్ బిర్యానీ అనేప్పటికి వీడు ఎక్సైటెడ్ ఉంటుంది అసలు ఆ పేరు వినేప్పటికీ ఆ శాలివా స్టాక్స్ ఫ్లో అయిపోయి అలా నేను ఎదుగుతున్నా మళ్ళీ సో ఆ రకమైన కామన్ అని ఎస్టాబ్లిష్ చేసి కూర్చుంటారు వీడు హీ విల్ టేక్ బర్త్ యాజ్ ఎ వల్చర్ ఇన్ నెక్స్ట్ బర్త్ రాబోలే పడుతుంది జాయతత్ర రాబుంది అయి కుట్టాడు అనుకోండి రాబందికి అది ఎక్కడుంటుందో మనకి తెలియదు కానీ కుళ్ళిన మాంసం ఎక్కడుందో దానికి చుట్టుపక్కల యాభై మైళ్ళ మొత్తం యాభై మైళ్ళ ప్రాంతంలో కుళ్ళిన మాంసం ఎక్కడుందో దానికి తెలుస్తుంది చింత అది ఎక్కడో అడవిలో ఎక్కడో ఉంటుంది అది దాని స్థావరం కూడా మనకి తెలియదు ఎవరితో బర్డ్ వాచర్స్కి తెలుసు తెలుసు మనకు వాళ్ళకి అక్కడ మాంసపు మొక్క ఒకటి కుళ్ళి పడి ఉంది అంటే అక్కడ స్పందిస్తాము చేతనే ఈ రాబందులు అంతరిక్షంలో అన్ని పక్షుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి కానీ వాటి దృష్టి మాత్రం ఎప్పుడు కుళ్ళిన మాంసపు మొక్క మీదే ఉంటుంది నేల మీద ఉన్న కుండిన మాంసం మీదే అలాగే మానవుడు కూడా చాలా ఉన్నత శిఖరం మీద ఉంటాడు జీవితంలో ధనము అధికారము కానీ వాడి యొక్క కామనలో మాత్రం చాలా బేస్ డిజైర్స్ ఉంటాయి డార్క్ అండ్ బేస్ డిజైన్స్ తత్ర కాబట్టి ఆ కామనకి సందర్భాన్ని బట్టి వాడు అక్కడక్కడ మళ్ళీ జన్మిస్తుంది కొంతమందికి సిగరెట్ల మీద కామన కొంతమంది ఒక ఆయన పొడుమి పిలిచివారు బాగా ఎక్కువగా పొడుమిడిచివారు ఏదో ఈ పొడుల్లో మళ్ళీ ఏ వెరైటీలు ఉంటాయి చూడండి సో చచ్చిపోయే లోపల ఓసారి ఆ ఫలానా పొడుమి చచ్చిపోవాలి అని కోరిక ఇవిలాంటి కోరుతుంది లేకపోతే చచ్చిపోయే లోపల కొబ్బరికాయ పచ్చడి వడా తినేసి చచ్చిపోవాలి ఎందుకంటే ఏదో అనారోగ్యం చేసి తిండి తిప్పవసరిగా లేకపోతే చచ్చిపోయే లోపల కొబ్బరికాయ పచ్చది వడా తినేసి చచ్చిపోవాలి లేకపోతే బొబ్బట్టు తిని తెచ్చిపోవాలి ఇవన్నీ తప్ప ఏం లేదు ఏదైనా రుచికరమైన పదార్థాన్ని తినడం తప్పేం కాదు బట్ యూ షుడ్ నాట్ సెటిల్ డౌన్ అస్ ఎట్ ఇస్ అది సంప్రాప్తం అవుతుంది ఇస్తున్న అనుగ్రహం ఎవరో ఎవరో బయలుంటుంది ఇస్తారు తినచ్చు తప్ప ఏం కాదు కానీ అది డిజైర్ అది సెటిల్ అయిపోవడం చాలా పెద్ద తోట జాగతే పెట్ట కానీ టూ టూ ఒకటి చూడండి పర్యాప్త కామస్య కృతాత్మన స్టూ టూ ఈజ్ వెరీ పవర్ఫుల్ వరల్డ్ ఇట్ ఈస్ ది అదర్ హ్యాండ్ దీనికి భిన్నంగా కృతాత్మన పర్యాప్త కాదు రన్నింగ్ ఆఫ్టర్ డిజైర్స్ రన్నింగ్ ఆఫ్టర్ రన్నింగ్ మైండ్ రన్నింగ్ ఆఫ్టర్ రన్నింగ్ డిజైర్స్ ఇన్ఆ అని ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు పర్యాప్త అంటే ఫుల్ స్టాప్ అని చాలు సో భోజనం అంతా భోజనం అయిన తర్వాత పెరుగు అందని తర్వాత పర్యాప్త చాలు మీరు అప్పుడు అభ్యదాయ స్వామీజీ ఇంకొంచెం తీసుకోండి మళ్ళీ వేసి తీసుకెళ్లారనుకోండి నోవే జస్ట్ మెయిన్స్ మీరు యూ హేస్ పర్యాప్త కామస్య ఆ విధంగా భోజనం ఎలాగైతే ఒక పర్యాప్త అనే పద భోజనం కూడా వీళ్ళు ఏం చేస్తారంటే జనాలు ఏం చేస్తారంటే తొందరగా భోన్ మామూలుగా పది భోజనాన్ని అదో పని కింద పెట్టేసుకుని భోజనం చేసి వేర్చకపోవాలి ఒక పది నిమిషాల్లోనో పదిహేను నిమిషాల్లోనో బోయినం చేసేసి వెళ్ళిపోవడం బోయినం కోసం కూర్చుంటే బోయినం చేసేస్తా వెళ్ళిపోవడం వీళ్ళు ఏం చేస్తారంటే భోజనం కోసం కూర్చుని అలా చేసి వెళ్ళడం ఎనిమిదింటికి ప్రవేశిస్తారు హోటల్లో క్యాండిల్ లైట్ డిన్నర్ అని సో వై క్యాండిల్ లైట్ యు కెన్ హ్యావ్ నార్మల్ లైట్ వై క్యాండిల్ లైట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ది దీస్ రాంగ్ వాల్యూస్ సో క్యాండిల్ లైట్ డిన్నర్ నేను వన్ మంత్ కోర్సు చేశాను ముందటమే పాఠం చెప్తాను కోర్స్ అయిపోయింది కోర్స్ అయిపోతే స్వామికిల్ లైట్ డిన్నర్ అన్న క్యాండిల్ లైట్ డిన్నర్ ఏంటంటే అంటే ఇది ఆశ్రమం అనుకుంటున్నారా లేకపోతే ఇదే హోటల్ మీరు కొత్తగా ఎస్టాబ్లిష్న్నారా బై క్యాండిల్ లైట్ డిన్నర్ ఏది ఏది నోట్లో పెట్టుకుంటున్నావు అనుకోకుండా ఏదో అర్జునుడు చీకట్లో పోయి చేసేటది కథ ఏదో అలాగ క్యాండిల్ లైట్ డిన్నర్ వై నాట్ నార్మల్ లైక్ మనో ఈవేళ స్పెషల్ వాట్ ఈజ్ స్పెషల్ వాట్ ఈజ్ భోజనం స్పెషలే ఉంది బట్ దేహదారం కోసం భోజనం చేయడం రోజు రెండు పోట్లు మూడు పోట్లు ఏదో చేసుకునే ఉండవు వాట్ ఈజ్ స్పెషల్ మనం అందరం వెళ్ళిపోతున్నాం ఓకే ఐ మేక్ ఎ స్వీట్ మేక్ సమ్ ఎక్స్ట్రా స్వీట్ ఐ అప్రిషియేట్ మూవ్ తోడం మీఠాటర్ ఓవర్ వై క్యాండిల్ లైఫ్ వాడేదో హోటల్లో పెట్టాడు కదా అని వాటిని మనం ఇమ్మికేట్ చేయటం లేదు దానికి ఏదైనా రీజన్ ఉంటే చెప్పండి నాకు మామూలు దీపాలన్నీ ఆడిపేసి క్యాండిల్స్ లూట్ మోన్ చేయటం ఈ క్యాండిల్స్ అగబెట్టి వాట్సాబ్ నుంచి ఐ సెట్ ఐ నా టెపాట్ దీపాల విలుగా ఎవరు చెప్తారు సో సో ఈ విధంగా పర్యాప్త కామస్య యూ జస్ట్ డోంట్ హ్యావ్ ఎనీ డిసైడ్స్ నో మోర్ డిసైడ్స్ అఫ్ కృతాత్మన వాడండి ఆ బుద్ధిని నిర్మాణం చేసుకున్నవాడు వాడు వాడు జీవించి ఉండగానే ఈ దేహంలో ఈ జన్మలో ఇహవ ఏమవుతుంది సర్వే కామా ప్రవిలీయంతి ఆ కామనలన్నీ కూడా విలయమైపోతాయి ఇంక నశించిపోతాయి ఇంక కామనలేముండవు కామనలను చేసే యాటిట్యూడ్ పోతుంది ఆ సంస్కారం పోతుంది ఏ కామనా ఉండదు వాడు అలా ఫుల్గా ఉంటాడు నాన్ డిమాండింగ్ పర్సనాలిటీ అటువంటి మనిషిని అందరూ ఇష్టపడతారు ఎందుకంటే ఏ కామన ఉండదు ఎక్కడో రెండు మెత్తుకుంటున్నావు పుష్కం చూసుకుంటూ కూర్చోడాలో అయితే ఏదో ఉల్లాసంగా ఉండిపోవడము అంటే కాబట్టి ఆ పర్యాప్త కాపుడు ఆత్మజ్ఞాని అలా ఉంటాడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ కనుక దాన్ని అలా ఇంట్రడ్యూస్ చేశారు ము కాృష్టాదృష్టేష్ట విషయాన్ కామయతే మన్యమాన తద్ిత ప్రాథయతే యైతే కామాన్ కామయ కామములంటే ఏమిటి దృష్ట అదృష్ట ఇష్ట విషయాన్ని విషయము విషయం అయి ఉంటుంది కామన విషయము అంటే ఎప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా ఇది అలవాటు ఎందుకంటే మీరు మర్చిపోయారేమో భయం అందగలిగారు తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా కొంత బేసిక్ టెర్మినాలజీ ఇన్ఫార్మ్ చేయాలి కదా విషయము అంటే ఇది వేదాంత విషయం మామూలు మన లౌకిక విషయం కాదు లౌకిక విషయం అంటే ఏంటి విషయం మీరు అలాంటిది కాదు ఇది విషయము అంటే శబ్ద రూప రసస్పర్శ గంధ ఈ విషయాలు ఏమండ ఈ విషయాలు రెండు రకాలు ఇష్ట విషయము అనిష్ట విషయము ఇష్ట విషయము శబ్దం ఉందనుకోండి ఇష్ట శబ్దము అనిష్ట శబ్దము సో మనం కొన్ని శబ్దాలు మనం వినడానికి ఇష్టపడతాం మరికొన్ని శబ్దాలు వినడానికి ఇష్టపడతాం ఇష్ట రూపము అనిష్ట రూపము ఒకళ్ళని చూస్తే మొత్త బుద్ధి వస్తుంది ఒకళ్ళని చూస్తే ముద్ది పెట్టుకో బుద్ధి ఇది ఇష్ట రూపము అది అనిష్ట రూపము సో ఇష్ట రసము అనిష్ట రసము ఇష్ట గంధము అనిష్ట గంధము సో పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఇష్ట గ్రంథాలు అనిష్ట గ్రంథాలు ఏమిటంటే ఇదో మున్సిపాలిటీ బండి వెళ్తున్నప్పుడు వచ్చేది ఇదో ఇవన్నీ మనకు అనిష్ట గ్రంథాలకు లోటే ఉంది అనిష్ట గ్రంథాలు ఎక్కడ పుడితే అక్కడే ఉంది కంట్రీస్ లో యూరప్ అమెరికా లాంటి చోట్ల ఎక్కడో కార్నర్లో ఎక్కడో తోట అనిష్ట గంధం సో ఒకసారి నేను ఐ వాస్ డ్రైవింగ్ త్రూ స్టాటన్ ఐలండ్ స్టాటన్ ఐలండ్ అనే దాని మీద వెళ్తున్నాను కార్లో ఉండగానే ఏదో అనిష్ట గంధం వచ్చింది అంటే బ్యాడ్ స్మెల్ ఫౌల్ స్మెల్ అట్లే పౌల్ స్మెల్ వస్తుంది మీకు ఎక్కడ మీ దూరం అంటే ఇక్కడ ల్యాండ్ ఫిల్ ఉంది ల్యాండ్ ఫిల్ అంటే మొత్తం న్యూయార్క్ నగరంలో ఉండే మీరికెంత చూసుకుంటే అక్కడ బొయ్యి తీసుకెడుతూ ఉంటారు పెద్ద పెద్ద బొత్తి తీసుక పెడుతూ ఉంటారు ల్యాండ్ ఫిల్ అది ఎంత లేఖ నుంచి కొంత దుర్వాసం వస్తూ ఉంటుంది మనం దాన్ని పక్క నుంచి వెళ్తున్నామండి అని చెప్పారు సో అలాగా అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఎక్కడో మోడో ఉంటుంది ల్యాండ్ ఫిల్ అక్కడ దుర్వాసన మనకైతే సమస్య లేదు ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ కార్నర్ ఈజ్ ఏ ల్యాండ్ ఫిల్ అనిష్ట గంధ అనిష్ట స్పర్శ అనిష్ట స్పర్శ యునో స్పర్శేంద్రియము వెరైటీ ఆఫ్ థింగ్స్ అంటే అనిష్ట స్పర్శ ఇష్ట స్పర్శ ఇది విషయముడు శబ్దరూపస్పర్శ గంధ దీంట్లో అనిష్ట విషయాలను ఎవడు అనిష్ట విషయాల గురించి కామన్ ఎలా ఉంటుంది ఈ అనిష్ట విషయాలు నా దరిదాపు నుంచి రాకూడదు దట్ ఈస్ ది డిజైన్ ఏదో వచ్చిందిలే దీన్ని ఎంజూర్ చేసి అవసరం పోదామని కాదు దే షుడ్ నాట్ కమ్ ఇయర్ నీ అది కామన పీపుల్ బికమ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఎక్సైటెడ్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సో చాలా డిస్టర్బ్ అయిపోతారు ఆ అనిష్ట విషయం వచ్చిందంటే బాగా కోపం వచ్చేసి ఎక్సైట్ అయిపోతుంది ఉందేవాదా నీకు అక్కడ లేకపోతే కొన్ని నువ్వు తీసుకోక ఉంచేసేదాన్ని నువ్వు దానికోసం కోపడ్డావు ఎందుకు అంటే మరి ఆ కామన ఆ కోపాన్ని తీసుకొచ్చింది కామన నుంచి క్రోధం కూడా పురుగుతుంది అనిష్ట విషయాలు కామనలో హేతు అవుతాయి దూరంగా ఉండాలి అనిష్ట తర్వాత ఇష్ట విషయములు మనకు దగ్గరగా ఉండాలి మనకు సమీపంగా ఉండాలి కామన ఇంకా ఈ విషయాల్లో మళ్ళీ ఇంకో వెరైటీ దృష్ట అదృష్ట దృష్ట అంటే మన కంటికి కనపడి మన అనుభవంలో ఉండే ఉన్న ఇష్ట విషయాలు మనకి దగ్గరగా ఉండాలి అనిష్ట విషయాలు దూరంగా ఉండాలి అదృష్ట అంటే కంటితో అనుభవించినవి కావు కానీ చెవితో విన్నవి అంతా హియర్సే అమెరికా అమెరికాలో ఏవో భోగాలు ఉంటాయి కదా లేకపోతే స్వర్గము అమెరికా అన్నది నేను అంటూ ఉంటాను స్వర్గంలో ఏవో భోగాలు ఉంటాయి అక్కడ ఏవో ఉంటాయి ఇవి ఉంటాయి ఎందుకంటే నాకు ఆశ్చర్యం నేను ఈ వేదాంత దృష్ట్యా ఏదైనా కొంత ఆర్థడాక్స్ ఆటిట్యూడ్స్ ఉంటే ఖండించడానికి నేను వెనుకాడను ఇప్పుడు మన కవులు వాళ్ళు ఉన్నటువంటి క్లాసికల్ లెటర్ అయితే పేరు చెప్పి వాళ్ళు ఎవేదో పిచ్చి పిచ్చి వర్ణాలను అందజేస్తూ అదేదో జస్ట్ బికాస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇయర్లో రాసేదెవడో ఎవరు రామరాజభూషణుడు సుచరిత్ర ఏదో గ్రంథం దాచింది దాంట్లో ఏవేవో వర్ణించాయి అబిబే జస్ట్ బికాస్ ఈజ్ ఓల్డ్ ఐ మీన్ ఫ్యూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ దట్ డన్ గత గ్రేట్ ఏదో ఈ మధ్య కాలంలో ప్రచురితమైనటువంటి డిటెక్టివ్ నావల్ ఉన్నాయి ఓ నిన్నకాట మొన్న ఎవడో రాశాడు దిస్ ఈజ్ న్యూస్ ప్లేస్ అని అని మరి అది అది అది క్రియేట్ హౌల్ డిపెండ్స్ అప్ ది కంటెంట్ సో పురాణం ఇచ్చేవో నా సర్వం అని కాళిదాస్ ఉంటాడు ఎస్ బికాస్ ఇట్ ఈజ్ ఓల్డ్ ఇట్ ఈస్ ఎన్షియంట్ ఇట్ ఈజ్ నెససరలీ నాట్ గుడ్ పురాణమిత్యవ నవం నవ్యం అనేదో ఉంది పురాణమిత సాధు సర్వం నవమిత్యవద్యం నవమిత్యం జస్మితాస్ ఇట్ ఈస్ న్యూ ఇట్ ఈస్ ఇట్ ఈస్ రాంగ్ ఇన్స్ సో పరీక్ష పరీక్ష చేసి యోగ్యమైనది స్వీకరిస్తారు పరీక్ష గృహ్ణాతి मोडक पर